స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వోనతుడ మహోన్నతుడ మహాగణ ఈసు ప్రభావ పరిశుద్ధిడ కృపమైన నీకి స్థుతులు స్తోత్రమైన ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడి అయినా మీ నూతన దినం మాకు అనుగ్రించిన ప్రభావ ఇక మధ్యకాల సమయంలో సన్నిధికి మేము వచ్చినాం మీరు మాతో మాట్లాడను ప్రభావ మా జీతాలు సరిచేయండి మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రించినైనా ఆలోచన సంస్కం కొట్టివేండి ప్రభావ మీకు తలంపుకి మీరు చోటిస్తున్నైనా మా ప్రవర్తన అంతటిని తండి మీకు అధికారాన్ని కొట్టుకుంటాం అయినా మీ చిత్తాను సరము నడిపించండి వారిలో ఒక జ్ఞానం చేతనింపడి ప్రభావ వాకిందరూ మాట్లాడాలని ప్రభావ వాటల దారు మైంపొందని ప్రతి ప్రార్థనకి మీరు మాకు జవాబులు దయచేసినందుకని నీకు వందాలి మరొక ప్రార్థంశాలు మీ సందులో మేము మీరు చేర్చుకోమని ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి అయినా గొప్ప దేవానికి వందాలి సయ్యాక మీరు ఆధిపత్యం నడిపించండి మీకు పరిషదార్థ నడిపింపు మాకు ఇక సమాప్తి చివరి అంచెలు మీ ఉంటుందిగా నైనా మీరు ఆకటి దినాలో ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా పరిచయం మీ ముందుకు సాగించుకోవాలా ప్రభావ ఏ రీతిగా నడవాలో ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ నీకేం వందాలేసయ్యా కొన్ని వారాల నుంచి ప్రభావ నైనా ఇస్తే ప్రభ తన మనిషిని ఏ రీతిగా తయారు విషయం మీరు మాతో మాట్లాడుతున్నారు బహు విశేషంగా ప్రభావ విశీదీకరించి ప్రభావ మీరు మాకు అవి చూపిస్తుంది వందాలి ప్రభావ కృపగల తండ్రి నీకు వందాలేస్ అయ్యా మా జీవితాల్లో ప్రభావ వాక్యమే నేను మీ వాక్యం ప్రకారం మీరు జీవించాలా అనేకు ప్రభావ ఈ సత్యని ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవా జీతాల నడిపించండి నానయబిడ త్వరగా మీ నడిపించిన ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభా ఈ మీటింగ్ అంతట్లో ప్రభావ మీరే మహిమనందమని మీకు పరిశుధార్ నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుధ నామో ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ ఆమెన్ జయరింతుమా జయ విజయా భజనలతో జయ శృంగము నేడెనా జయ మీ సునీనా జయ భేరిని మృగించు మా జయ విజయా భజనలతో జయ శృంగమునేది జయ మీ సున్నినా మునా Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Amavasya luda tene aha Aruno dayamae maha Amavasya luda tene aha అరుణోదయమాయమ శ్రమభావము మాచినాీపతే సుని నా మూనా జయ భేదిని మృగించు మా జయ విజయా భజనలతో జయ శృంగముని జయ మే సుని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 జయేరిని మృగిందు మా జయ విజయా భజనలతో జయ శృంగమునై రెత్తినా జయ మీని నామునా జయరిని మ్రోగి మా జయ విజయా భజన జయ శృంగినా జయనా మునాయా నేను చెప్పండి ఎప్పుడు ప్రార్థన క్షుద్రవాగ తండ్రి మీకు మరణాలు వేసయ్యా సర్వోన్నతులకు దేవా మీకే కృతేసయ్యా ఈ యొక్క ఘర్షణ కాలం అంతా వాళ్ళు కాపాడి సురక్షితంగా తండ్రి అయినా సజ్జలతలు ఎంతో వందనాలైనా ఈ ఉదయం మధ్యాహ్న కాలంలో ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరుషుదాత్మ నడిపింపు దయచండి వాక్యాలని సత్యాన్ని గ్రహించాలగనా మా యొక్క ఆత్మీయ నేతను కనిపి మనం ప్రార్థిస్తున్నాం ఇది గ్రహించాలా ప్రభు పరుషుదలు జీవించాలా ఓ ప్రభు యొక్క ఆత్మీయ ప్రపంచం అయినా ఇది ఆత్మీయ పోరాటం ప్రభు ఓ ప్రభు తరుమల్ మమ్మల్ని మీరు సైనికుల దగ్గర నిలబెట్టినారు ఈ పోరాటంలో మేము విజయం పొందాలని నడిపించండి మీ మహిమార్ దగ్గర నిలబెట్టుకోండి మీ యొక్క కృప వెంబర్ కృప మాకు అనుగ్రహించి నడిపించి మీద ఆక్రవర్క్ మనందరసిద్ధపరచుకోండి ఇటువంటి శ్రమల కాలంలో మేము ఉంటుండగా నేను ఏ రీతిగా మీకు అంగీకారంగా జీవించాలన్నా మాతో మాట్లాడండి అయినా ఊరు మాలోని బల నెత్తలు తండ్రి పరిశుద్ధతలు నడిపించండి అయినా మీరక్షణ ప్రణాళికలు చివరి వరకు మేమందరం ఉండలాగిన సహాయపడమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి దినం మనం ఏ శుక్లభ యొక్క ప్రేమ ఎంత శ్రేష్టమైంది అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈరోజు దానికి సంబంధించిన మరికొన్ని విషయాలు నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను ముఖ్యంగా ఏంటంటే ఆయన మొదటి ఏ రీతిగా ఉండడన్న విషయాన్ని ఆయన యొక్క గుణగణాలు దేవుడు మనం చూస్తాం కదా యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఒకసారి చూడండి వ్యూహాను సువార్త మొదటి అధ్యాయం వ్యూహాను వార్త మొదటి అధ్యాయం మూడవ అధ్యాయం యోహాన్ శువార్థం మొదట యుహాన్ శువార్థం మూడవ అధ్యాయము పదమూడవ పదహారవ వచనం చూడండి పదహార వచనంలో ఏమంటే దేవుడు లోకంను ఎంతో ప్రేమించేది ఇది మనం ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం అంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించండి అన్న విషయము ఎట్లా అర్థం చేసుకోవాలో చూడండి ఆయన ఆకాశంలో మహా ఆకాశంలను ఎప్పుడో సృష్టించండి భూమిని సృష్టించక ముందు వాటన్నిటిని ఎప్పుడో సృష్టించండు ఆది అందు భూమి ఆకాశంలోను సృజించండి అని వాక్యం చూస్తాం అంటే ఇవన్నీ ఒక అమరల్లాగా అమ ఏమంటాము లేయర్స్ అంటాం ఇంగ్లీష్లో అమరల్ అమరల్ అంటాం తెలుగులో ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టినట్టు ముందు ఒకటి ముందు ఒకటి ముందు ఒకటి అయితే భూమి భూమి ఆకాశంలో అంటే ఫస్ట్ భూమిని చేసినట్లా లేక ఆకాశంలో చేసినట్లా బైబిల్ వాక్యం మటుకు భూమి ఆకాశములను అనుంది మొదటి వచనంలో ఆదికాండం మొదటి అధ్య మొదటి వచనంలో అంటే ఆయన అన్నిటినీ ఎంతగానో ఆసక్తితో చేసిండు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఈ లోకంని ఎంతగానో ప్రేమించిండు ఈ లోకం అంటే కేవలము భూమి కాదు కదా సమస్త సృష్టిని ఎంతగానో ప్రేమించిండు ముఖ్యంగా మనిషిని ఎంతగానో ప్రేమించిండు అన్న విషయమే నిన్న మనం చూస్తున్నాం ఎందుకు అంతగా ప్రేమించిండు ప్రేమించిండు కాబట్టి అనేది మనం అర్థం చేసుకోవాలా పదహారో వచనం ఈ వాక్యము చిన్నప్పటి నుంచి మనం ధ్యానిస్తున్నాం సండే స్కూల్లో ధ్యానించినము ఎంతమంది ప్రకటించడం ధ్యానించినాం కానీ ఎందుకు లోకాన్ని ఇంతగా ప్రేమించిండు అది మనం అర్థం చేసుకోవాలా మనం ఎవరు ప్రశ్నించడానికి ఆయన ఎందుకు ఈ లోకాన్ని ఇట్లా అంటే మనం ఎవరం అర్థం ప్రశ్నించాలా ఆయన సృష్టికర్త ఆయన ఇష్టం కదా ఇప్పుడు నువ్వు సపోజ్ నువ్వు ఒక కార్పెంటర్ అనుకో నీ ఇష్టము నువ్వు టేబుల్ని ఎట్లా చేయాలన్నా కుర్చీని ఎట్లా చేయాలన్నా అది నీ ఇష్టం కదా దాన్ని తయారు చేస్తావు దాన్ని మార్కెట్లోకి పెడతావు కొనుక్కునేటోడు కొనుక్కుంటాడు బట్ తయారు చేసేప్పుడు అది నీ ఇష్టమే కదా అట్లనే ఏదైనా వస్తువు తయారు చేయాలంటే ఆ తయారు చేసే వాడిని ఇష్టం పార్టీ వాడు తయారు చేసుకుంటాడు అట్లనే ఈ సృష్టిని కూడా అంతే దేవుడు దాన్ని ఇష్టం ప్రకారంగా తయారు చేసాడు ఇట్లెందుకుంది అట్లెందుకని ప్రశ్నించే వాళ్ళ మనం మనం ఆ సృష్టిలో భాగం కాదా అయినా కానీ మనల్ని అంతగా ప్రేమించింది ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాను ఎందుకు చూడండి ఆదామ వాళ్ళ గురించి వెళ్ళిపోతుంది వాక్యం వాళ్ళని ఎంతగానో ప్రేమించండి కానీ వాళ్ళు నశించిపోయారు పాపంలో పడిపోయారు కాబట్టి మనుషులని అంతగా ప్రేమించి తయారు చేసినప్పుడు వాళ్ళు నశించిపోతే ఎవరికి ఇష్టం ఉంటుంది ఇప్పుడు మనం కూడా ఒక మంచి గృహం కట్టి అది మన కళ్ళ ముందు కూలిపోతే మనకేమైనా తృప్తి ఉంటుందా ఒక మంచి టేబుల్ తయారు చేసి కార్పెంటర్ని అయ్యిండి అటేబులు టేబుల్ కూలిపోయిందనుకో పట పట ఇరిగిపోయిందనుకో నాకేమైనా సంతోషం సృష్టి దాన్ని సృష్టించిన వాడిని నా కళ్ళ ముందు అది కూలిపోయి కట్ట ఇరిగిపోయి కూ కాలిపోతే మంట అంటుకుంటే దాన్ని చూస్తే నేను గమనం ఉంటే దానికి ఏమైనా అర్థం ఉందా బాధ కదా వేదన అంతే ఈ సృష్టి లోకం ఆయన తయారు చేసి నోటి మాట చేత మనమందరం ఆయనలో ఉన్న ఒకప్పుడు ఈ జగత్ పునాదులు వేయబడక ముందు మనము ఆయనలో ఉన్నాం ఏసు ప్రభులో ఉన్నాం ఆయనలో నుంచి ఈ లోకంలోకి వచ్చినాం ఆదమ వాళ్ళ ద్వారా ఆయన నోట్ల నుంచి ఆదమ జీవం వచ్చింది వాళ్ళ నుంచి మనకి జీవం వచ్చింది ఇంత కాలం పోతా కాలం పొత్తు కొన్ని వేల వేల సంవత్సరాల నుంచి కానీ మరణము మరణమే విస్తరిస్తా పోయినట్లు మనం చూస్తాం ఆదమ పాపంలో పడిపోయారు చచ్చిన వారు తిన్ననాడు మీరు చత్తురు వాళ్ళు నిజంగానే చచ్చిరు ఆత్మలో చచ్చిన జీవము విస్తరిస్తా పోయింది మనం బయటికి బ్రతికిందాం అనుకుంటున్నాం కానీ మన ఆత్మలు చచ్చిన దానిలాగా అందుకు రక్షణ పొందినప్పుడు ఆయన ఆత్మ సహాయం మనకు వస్తుంది అన్నట్టు తిరిగి మనం విజయం జీవం పొందుతాం కానీ మన అవయవాళ్ళు ఇంకా పాపపూరితమైన ఏ అందుకే దౌర్భాగ్యమైన ఈ శరీరం అంటాడు పౌలు దాని నుంచి విడుదల నువ్వు సంపూర్ణమైన నిన్నటి చూపించిన సంపూర్ణమైన పాపక్షమాపణ మీ శరీరాలకి మీ ప్రాణానికి మీ ఆత్మకి మూడిటికి అవసరం క్షమాపణ అట్లా మనం ప్రార్థన చేయం కదా ఎవరం చేయం ప్రార్థన మరి అటువంటి ప్రార్థన అవసరం అనేది మనం నేర్చుకుంటున్నాం ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి ఆయన ఎంతో ప్రేమించండి ఎంత ప్రేమించండి అంటే తన సొంత కుమారుణ్ణే యాగం చేసిండు అది ఆయన ప్రేమ నేను అనేది ఏంటంటే ను నిజంగా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు అంటే త్యాగం చేయాలా ఏదో ఒకటి త్యాగం చేస్తాం కదా ఇప్పుడు సొంత కుమారుని ఆయన త్యాగం చేసిండు అబ్రాహ్ అంటే దేవునికి ఎందుకు ఇష్టం అబ్రాహాం కూడా తన కుమారుని త్యాగం చేయడానికి వెనకం చేయలే అది అందుకు అబ్రాహ్ అంటే దేవునికి ఇష్టం నా స్నేహితుడు అంటాడు విశ్వాసానికి జనకున్ని చేసిండు సృష్టిలో దాని తర్వాత అబ్రహాం పేదవాడు అబ్రాహా రొమ్మును అనుకోవడం అబ్రాహం రొమ్ము అనేది ఒక స్థలం పరలోకానికి పోవాలంటే ఫస్ట్ అబ్రహం రొమ్మున చేరాలా మనం అబ్రహం రమ్మున చేరితే అక్కడ మనకి నేర్పబడతాయి పరలోకానికి ఎట్లా తిరిగి నువ్వు ఎందుకంటే మనం చూస్తాము ధనవంతుడు చనిపోయినప్పుడు వాడు నరకానికి చూస్తాము ఆ ఉపమానం ఏశ్వ చేసి ఉపమానాల్లో ఇవన్నీ ముందుగానే తెలుసుకోవడానికి చూసిండు కాబట్టి వీటన్నిటిని ముందుగానే మనకి చెప్పిండు అందుకే మాటలు విన్నప్పుడు ఎన్నో రహస్సాలు బయటకు ఎప్పుడు ఊహించని విధానంగా ధనవంతుడు చనిపోయినప్పుడు వాడు నరకానికి పోయిడు పేదవాడు చనిపోయినప్పుడు దేవదతలు ఎత్తుకొని పోయారు ఒకసారి చూడండి అక్కడ నా వాక్యం దాన్ని నేను మీకు చూపిస్తాను ఈరోజు ఇది ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలా లూకాసువార్త పదహారవ అధ్యాయము ఇరవై వచనం ఇది చూస్తాం మనం లూకాసువార్త పదహారవ అధ్యాయం చూడాలి ఈరోజు కాకపోదు మనకి లూకాసువార్త పదహారవ అధ్యాయము ఇరవై వచనం లాజరు అను ఇరవై ఇరవై నుంచి లాజర్ అను ఒక దరిద్రు నిండి వాడు కురుఫ్లతో నిండినవాడే వాడే ధనవంతుని ఇంట ఇంటి వాకిట పడియుండి ఉండి అతని బల మీద నుండి ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాను ఆ దరిద్రుడు చనిపోయి దేవుదూతల చేత అబ్రహాము రమ్మున ఆనుకుంటుకో కొనిపోబడెను ఇది మీకు అర్థం కావాలా ఇప్పుడు ధనవంతుడు చనిపోయి పాతి అప్పుడు అతడు పాతాలలో పాతాలంలో బాధపడచ్చు కనులెత్తి దూరం నుండి అబ్రాహ్మును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచిండు చూడండి ఇక్కడ ఇక్కడ ఏం అర్థం చేసుకుంటున్నామంటే దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహా రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అంటే ఈ లోకంలో నువ్వు నీ శరాన్ని విడిచిపెట్టినప్పుడు నిన్ను దేవదూతలు ఎత్తుకొని పోతారంట పైకి కేవలం రక్షణ వారిని రక్షణ పొందిని నరకానికి వెళ్ళిపోతారు ఎవరు తీసుకుపోవడం అయితే మన ప్రాణము ఈ లోకానికి అలవాటు పడినాక అక్కడి నుంచి వచ్చిందే పరలోకం నుంచి పరలోకం నుంచి వచ్చిన ఈ ప్రాణము తిరిగి అక్కడికి పోవాలంటే అది రూట్ మార్చిపోయింది అలాగా నాకెప్పుడు ఎక్కడైపోయినా రూట్స్ గుర్తుకుండవు బ్రహ్మ కూడా ఏమైనానంటే మొత్తం కన్ఫ్యూజన్ నాకు ఇన్నిసార్లు పోతున్నా నాకు ఇప్పటికీ రూట్స్ అట్లనే మన ఆత్మకు కూడా పరలోకం నుంచి తిరిగి వచ్చిన శర్రం ధలించి ఇక్కడికి పరలోకానికి రూట్ మర్చిపోయింది అది హలో హలో హలో వింటున్నారు బ్రదర్ వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది బ్రదర్ కాబట్టి దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమ్మున ఆనుకున్నటకు కొనిపోబడిను కాబట్టి మన ఆత్మ మన మన జీవన్ని విడిచిపెట్టినప్పుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దానికి ఎందుకంటే అది రూట్ మార్చిపోయింది నేను ఒక పాస్టర్ సాక్ష్యాన్ని చెప్పినట్టు కింద ఇరవై గంటలు పడుతుందంట పరలోకానికి పోవాలంటే ఆ ఆయన పరలోకానికి పోయి అక్కడ దేవుడు చెప్పిండంటే నీ టైం ఇంకా మళ్ళా వాపస్ వెళ్ళిపో శరీరంలో కంటే వాపసు ఆయన చెప్తుండ్రు ట్వంటీ ఫోర్ అంట పర్లోకా ఆత్మకే అంటే ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాయి ఊహించుకోవాలి మనం ఆత్మహత్య దూరం పోవడానికి ఎవరు పెట్టుకుంట మీట్లో పెట్టి ఎవరికొస్తాం మీట్లో పెట్టుకోవాలి అది కాబట్టి మన ప్రాణము దేవుని సన్నిధికి జరాలంటే దానికి ఎక్కడ ఎట్లా పోవాలో తెలియదు కాబట్టి దేవుడు తల్లి ఏం చేస్తున్నారు ఫస్ట్ మన ప్రాణాన్ని అబ్రహాము రొమ్ము అన్న ఒక స్థలానికి తీసుకెళ్తున్నారు అబ్రాహము రొమ్మున ఆనుకునుటకు అదొక స్థలం అన్నట్టు అబ్రహాం రొమ్ము ఆ స్థలంలో ఈ ఆత్మకు మళ్ళా ట్రైనింగ్ ఇస్తారు ఎట్లా పోవాలా పరలోకానికి అనేది అక్కడ దాని తర్వాతనే పర్లోకానికి పోతారు వీళ్ళు ఈ అబ్రాం రమ్మున వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది అన్నట్టు టెంపరీ అక్కడ వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి దేవుడు ఇంకా వాళ్ళని ఎక్కడ నడిపిస్తారు అన్నట్టు సేవకి అది విధానం ఆత్మీయ విధానం కాబట్టి అంత ఆశ్చర్యకరంగా ప్రభు మనిషిని తయారు చేసింది ఈ లోకంలోకి వస్తే మనం అన్ని మర్చిపోతున్నాం మన మన రూట్స్ అన్ని మర్చిపోతున్నాం నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడ మర్చిపోతున్నావు ఈ లోకపు విధానం ఆ రీతి ఉంటుంది అన్నట్టు అవన్నీ జ్ఞాపకం కొరకు ఇవన్నీ రాసిపెట్టిండి దేవుడు మన కొరు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం ఏంటంటే అబ్రాము రమ్మున అంటే దేవుదలు నిన్ను తీసుకొని పోతారు అన్న విషయాన్ని ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు కాబట్టి నిన్న దినం నేను ఇదే చూపిస్తానన్నా అంతగా మనల్ని ప్రేమించిండు దేవుడు మన ప్రాణాలని అందుకు మన ప్రాణాలు నశించిపోకుండా తన సొంత కుమారునే ఈ లోకానికి త్యాగపూరితగా పంపించింది ఆయన కుమారుడు కూడా చూపించి తన ప్రాణాన్ని త్యాగంగా త్యాగం చేసిండు లేకపోతే ప్రతి వాడు నశించిపోయేవాడు అనేది మనం చూసిన మూడవ అధ్యాయము పదవర వచనంలో దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా కుట్టిన వాణి అంత విశ్వాసం ప్రతి వాడును నశిపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను ఎంతగా ప్రేమించిండే సొంత కుమారుణ్ణే సమర్పించిండు ఈ లోకానికి లోకం మీదకి రావాల్సిన శిక్షని తన సొంత కుమారుని మీద ఇచ్చిండు పెట్టిడు కాబట్టి ఇప్పుడు ఈ వ్యూహాను పత్రిక వెళ్ళిపోతున్నాం వ్యూహాను పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనంలో ఈ వాక్యాన్ని మనం చూస్తాం నిన్నటి ద్వారా దేవుడు ఎంతగా ప్రేమించిన మనుషులను అంటే ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ స్వరూపి ఎనిమిదవ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు ఎరుగడు చాలా ఈ వాక్యం నీవు నిజంగా దేవుని ప్రేమని చూపించకపోతే నీకు దేవుడు తెలియదు ఈ వాక్యం చెప్తుంది నువ్వు ఏదో ప్రార్థన చేసినా నువ్వు ఏదో బాక్సం పొందుకున్నా నీకంత విశ్వాసం ఉందనుకుంటున్నావు కానీ నీకు దేవుడటనే తెలదంట ఈ వాక్యం ప్రకారంగా నువ్వు నిజంగా దేవుని ప్రేమని చూపించకపోతే ఆయన ఏ రీతిగా త్యాగపూరితమైన ప్రేమని చూపించిండో మనకి లోకంలో సొంత కుమార్ని పంపించి త్యాగం చేసిండో అటువంటి ప్రేమ లేకపోతే నీకు దేవుడటనే తెలదంట ఏదో అందుకే మీరెవరో నా తెలదంటాడు అక్రమం చేయబడారా మీరెవరో నాకు తెలియదు అంటాడు ప్రార్థన చేస్తూ ఉంటారు వర్షిప్ చేస్తూ ఉంటారు కానీ మీరెవరో నాకు తెలియదు అంటాడు కాబట్టి తొమ్మిదో వర్షంలో ఏం చెప్తుందంటే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను దీని దేవుడు మన ప్రేమ ప్రత్యక్షపరచబడను కాబట్టి ఆయన నిజంగా తండ్రి మనల్ని ప్రేమించండి అనేదానికి ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది తన సొంత కుమారుణ్ణి పంపించి మన ఏ రీతికైతే జీవితాన్ని త్యాగం చేసిండో దీని వలననే మనం గ్రహించగలం ఏడో వచ్చంలో ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే స్త్రీల మనము ఒకరినొకడు ప్రేమితము ఇది చాలా ఇంపార్టెంట్ సేవలో నీ జీవితాల అద్భుతాలు జరగాలంటే కూడా నీ కష్టాల మీద నీకు విజయం రావాలంటే నీకు స్వస్థతలు రావాలంటే నీ సేవలో నీకు స్వచ్ఛత పొందాలంటే ఒకరినొకరు ప్రేమించాలా ఇది పాయింట్ ఒకరినొకరు ప్రేమించాలంటే ఎంతో త్యాగం ఉంటుంది టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది గంటలు గంటలు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది నీ సొంత డబ్బు పెట్టాల్సి వస్తుంది ఎక్కడెక్కడో పరిగెత్తాల్సి వస్తుంది మరి అట్లా మనం చేయగలుగుతున్నామా ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో నువ్వు ఎయిట్ అవర్స్ నిద్రపోతావు సిక్స్ అవర్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోతావు తగ్గిన టైము నువ్వు ఉద్యోగం తీసుకుంటావు ఉద్యోగం తీసుకున్నా కూడా మిగులుతుంది నీకు టైం ఆ టైం ఏం చేస్తున్నావు స్వార్థపూర్వకంగా వాడుతున్నావు కానీ ఒకరినొకరు ప్రేమించేలాగానే దాన్ని వాడుతున్నావా స్త్రీలార మనము ఒకరినొకడు ప్రేమితము ఎలాగనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచిన్నది ప్రేమించి ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడే దేవుని ఎరుగును కాబట్టి ప్రేమించి దేవుని ఎరుగునంట ప్రేమించకపోతే వాడికి దేవుడు అంట ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి ప్రేమించే వాళ్ళు చెప్పండి మీరే ఊహించుకోండి ఎట్లా ప్రేమించాలా బల మనుషులే ప్రతిసారి నువ్వు ఏ వ్యక్తిని చూసినా కానీ వాని బాహ్యాన్ని చూస్తూ ఉంటాం మనం మనకు తెలుసు కోరింతలాసుపత్రిక దేవుడు చూపించాడు మనకు ఆ వాక్యం ఇక మీదట ఇవ్వని నేను శారీరకంగా ప్రతి ఒక్కరిని ఆత్మలోనే ఎరువును ఎరువుదనట్టాడు ప్రతి ఒక్కరం ఆత్మస్వరూపు ప్రేమ స్వరూపులము ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మనం కూడా ప్రేమ స్వరూపంగా తయారు కావాల కానీ నీ స్వార్థము నిన్ను ప్రేమించనీయకుండా అట్టగిస్తుంది ఇతరుల బాగోగులు ఆలోచించనీయకుండా నిన్ను తయారు నీ స్వార్థం ఇతరుల పక్ష నీకు ప్రేమ జాలి దయ లేకుండా చేస్తుంది అంత భయంకరమైనది స్వార్థ బుద్ధిమైన జీవితం నువ్వు కడుపారిన్న ఒకరోజు అనాథకి ఒక ముద్దాన్నం పెట్టలేని స్థితిలో ఉంది నీవు నిజంగా ప్రేమిస్తున్నావా దేవుణ్ణి అనాథాల పట్ల బీదరాల పట్ల కనికరం ఎప్పుడన్నా చూపించినవా లేదంటే నీకు ప్రేమ లేదన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అది కష్టాలలో ఉన్నవాడిని ఆదుకోకపోతే నీకు నిజంగా ప్రేమ లేదన్నట్టు అవసర దశలో ఉన్నవాడిని ఆదుకోకపోతే నీకు నిజంగా ప్రేమ లేదనట నీకు ప్రేమ లేకుంటే నీకు దేవుడు అంటే తెలియదంట ఈ వాక్యం చెప్తుంది నువ్వు నీ కుటుంబము నీ స్వార్థము అంత సెల్ఫిష్ జీవితం జీవించేవాడికి దేవుడు అంటేనే తెలియదంట హీ దట్ లవత్ నాట్ నో నాట్ గాడ్ ఇంత క్లియర్గా ఉంది దేవుని ప్రేమించని దేవుని ఎరగడనుంది ఈ రీతిగా నువ్వు చేస్తే ఏమవుతుంది చూడండి నాలుగవ మన వ్యూహాను సువార్త మొదటి వ్యూహాను నాలుగో అధ్యాయం చూస్తున్నాం పత్రికలో మొదటి వ్యూహాను నాలుగో పత్రికలో పన్నెండవ వర్షంలో పదకొండవ వర్షంలో ప్రియులారా దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా ఒకనిన ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాం కంపల్సరీ ఒకరినొకరు ప్రేమించాలంట నీ అందుకే నీ పొరుగు నీ ముఖం తిప్పద్దు నీ రక్త సంబంధికి ముఖం తిప్పొద్దు నీ దగ్గరికి వచ్చిన వానికి సహాయపడడానికి సహాయపడాలా ఏదో రూపకంగా నీ చేతడికి సహాయపడతావును అబద్ధం చెప్పాం కదా అట్లా చేయడం వలన చూడండి పని అవసరం ఏం చెప్తుందో ఏ మానవుడిను దేవుని ఎప్పుడు చూడ చూచి ఉండలేదు అంటే ఇంతవరకు ఎవరు చూ చూడలేదంటే మనిషిని దితాను దేవుణ్ణి ఇక్కడ వాక్యం చెప్తుంది మనం ఒకరిని ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మనందు సంపూర్ణ మగును కాబట్టి ఇంతవరకు ఎవరు చూడలేదు దేవుణ్ణి ఎందుకంటే ఆయన సంపూర్ణంగా ప్రేమమయుడు నువ్వేమో స్వార్థము అసహ్యము ద్వేషము కుళ్ళు కుట్రతో ఉన్నవు మళ్ళీ ఎట్లా చూడగలమాయనని నీ ఆత్మీయ నేతలు పొందాలంటే నువ్వు ప్రేమించడం నేర్చుకోవాల ప్రతి ఒక్కరిని ప్రేమించాల ఎవరిని ద్వేషించద్దు ఒక్క వ్యక్తిని కూడా ద్వేషించద్దు నేను వాక్యాన్ని చూపించేసి ఇంకా ముగిస్తాను ఈ రోజు మనం అదే విషయాలు నేర్చుకుంటున్నాం ఆ నీ ప్రాణము రక్షణ అనుభవంలోకి లేకపోతే అది ప్రేమని పొందుకోలేదు ఆయన లోకాన్ని ఎంతగా ప్రేమించాడు కానీ లోకం పొందుకుంటలేదా ప్రేమని ప్రేమను పొందుకోకపోతే నువ్వు ప్రేమమూర్తిగా కావు ప్రేమమయుడిగా తయారు కావు మన తండ్రి ఎట్లా ప్రేమమయుడుగా ఉన్నాడో కూడా ప్రేమమయం ఉండాలంటే ఆయన స్వీకరించాల ఆయన ప్రేమను స్వీకరించాల ఆయన ప్రేమను స్వీకరించాలంటే అది నువ్వు ఇట్లా చూపించాలా నీ ప్రాణము కూడా సంపూర్ణంగా స్వస్థత పొందుతూనే కానీ ఆ ప్రేమను పొందుకోలేదు అది దుఃఖంలో ఉంటే పొందుకోలేదు నువ్వు ప్రార్థన కూడా చేయలేవు ఆయన ప్రేమని ఇలా లేకపోతే కాబట్టి ప్రభు ఆ ప్రేమను ఎట్లా చూపించినా ఒకసారి నేను మీకు చూపించేసి ముగించేస్తాను చూడండి యుకాసువార్త ఆరవా అధ్యాయము లుకసువార్త ఆరవ అధ్యాయము ఇరవై వచనం నిజమైన ప్రేమ ఎట్లంతా చూడండి విను చిన్న మీతో నేను చెప్పినది ఏమనగా వచనం మీ శత్రువులను ప్రేమించుడి చెప్పండి ఇది అసాధ్యం కదా చాలామందికి క్రైస్తవులకే క్రైస్తవులకే ఇది అసాధ్యమైతే ఇంకా అణిలకి చెప్పండి రక్షణ పొందిన వాడు శత్రుని ప్రేమించకపోతే రక్షణ అంటేనే తెలియని వాడు ఎట్లా ప్రేమిస్తాడు శత్రువుని ఒక్కటే ఇదొక్కటే పుస్తకం చెప్తుంది లోకంలో ఏ పుస్తకం చెప్పదు శత్రువుని ప్రేమించమని ఏ పుస్తకం చెప్పదు ఏ మత గ్రంథం చెప్పదు నీ శత్రువుని ప్రేమించమని నీ శత్రువుని హింసించమని నీ శత్రువుని చంపమని చెప్తుంది ఈ లోకంలోని పుస్తకాలు కేవలం బైబుల్ తప్ప ఏ పుస్తకం చెప్పదు శత్రువుని ప్రేమించమని అదే ప్రచనంలో ఏము చూడండి నీ చెవులు స్వస్థత పొందుతే నీ ఆత్మీయ చెవులు స్వస్థత పొందితే ఈ వాక్యం జ్ఞాపకం చేస్తాడు వినుచిన్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించు మేలు చేయుడి నా లైఫ్లో ఎక్కువైంది గొప్పగా చెప్పుకుంటున్నాను నేను ఎట్లా పాటిస్తా వాక్యం అని చెప్తున్నా నేను నేను ప్రతి వాక్యాన్ని పాటించడానికే ప్రయాసపడుతుంటా కొత్తగా వినిపోయేవాని కానీ నేను వేరే వాళ్ళు ఎవరు చెప్పినా వాక్యం నేనే కాదు నా ధ్యానంలో నాకు బయలుపరచబడినాక అందే కాదు ఇంకొన్న బ్రదర్ సిస్టర్స్ వాక్యం చెప్తుంటే కూడా వాళ్ళు చెప్పే వాక్యాన్ని నేను ఎట్లా పాటించాలన్న లైఫ్లో అనేది ఆలోచిస్తూ ఉంటాం అందుకు నాకు దేవుడు సహాయకుడు ఉంటాడు ప్రతి దశలో పాటిస్తాం కాబట్టి ఆయనకి ఇష్టం కాబట్టి మీ శత్రువును ప్రేమించండి మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయండి నీకు అన్యాయం చేసిన వారికి కూడా నువ్వు సహాయం చేయాల నేను చెప్తున్నాను ఇట్లా చేస్తేనే కానీ నీ సేవలో అద్భుతాలు చూడలేవు నీ ప్రార్థనకి జవాబులు రావు నువ్వు ఎక్కడ అడుగు అక్కడ అడుగు నీకు రావాలంటే నువ్వు ఇది పాటించాలా మీ శత్రువులను ప్రేమించాలా మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడినా వానికి పోయి చాక్లెట్ ఇవ్వండి ఎవరైతే నేను నశయించుకుంటారో నీ గురించి తప్పుగా మాట్లాడతారో వాన్ని ఆహ్వానించి వానికి మంచిగా అన్నం పెట్టి పంపండి బిర్యానీ ఇప్పుడు చూడండి ఇరవై ఎనిమిది చెప్తున్నాను మిమ్మును శించి వారిని దీవించుడి ఇది చాలా కష్టం ఈ వాక్యం పాటించడం నేను చెప్తున్నా తొంభై తొమ్మిది శాతం క్రైస్తవులు దీన్ని పాటించారు నీకు కష్టం చేసిన వాడిని నీకు శ్రమలు పెట్టిన వాడిని నువ్వు ఆశీర్వించాలని చెప్తుంది వాక్యం మీరు దీవించాలా అంటే ఆశీర్వచనాలు వాళ్ళ వాళ్ళ వాళ్ళ జీవితంలో ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదనైనా వీళ్ళని క్షమించినైనా వీరి భవిష్యత్తును ఆశ్రయించండి వీరికి గొప్ప సాక్షి వీరిని గొప్ప సాక్షి పెట్టుకో ప్రభు వాళ్ళ గురించి ఆశీర్వచనాలు నువ్వు చెప్పాలా స్టెఫెన్ లేదా పుస్తక కార్యంలో వాళ్ళు రాళ్లతం కొట్టి చంపుతుంటే ప్రభువ వీరి మీదకి పాపం తీసుకొని రాకు ప్రభువ వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ప్రభు వీళ్ళని ప్రార్థన చేసినా లేదా ఏ స్ప్రో చేసినట్లు నువ్వు విప్పని చేయగలవా నీకు వ్యతిరేకస్తులు ఎంతోమంది ఉన్నా కానీ వాళ్ళని నువ్వు నిజంగా ఆశీర్దిస్తున్నావా లేక వాళ్ళని నువ్వు కూడా శిస్తున్నావా ఇరవై ఎనిమిదవ చూడండి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి బో కష్టం కదా వాక్యం దేవుని ప్రేమ అంటే ఇట్లుంటుంది మనం అనుకుంటున్నాం మనం మంచిగానే ఉన్నాం అనుకుంటున్నాం దేవుని నమ్ముకున్నాం మనం అంతా బాగున్నాం అనుకుంటున్నాం కానీ ఇవన్నీ వాటిలలో తప్పిపోయినాం మీ అంతరంగ పురుషుణ్ణి ఎట్లా వస్తుంది జబ్బు స్వస్థత మీ ఇంద్రియములకు స్వస్థత ఎట్లొస్తుంది ఇవి విన్నప్పుడు నువ్వు పాటించకపోతే నీకు రాదు అందుకు శ్రమ ఎక్కువ గొప్ప జనం ఎందుకు మహాశ్రమలుగుండా పోతారంటే వీడు అవన్నీ వినడం గాని ఏది కూడా పాటించలే వాడి జీవితంలో ఒక్కటి కూడా పాటించలే కాబట్టి మీ శత్రువులను ప్రేమించడం నేర్చుకోండి మిమ్మల్ని ద్వేషించిన వారికి మేలు చేయండి మిమ్మల్ని క్షపించి వారిని దీవించండి మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయండి ఇంకా చాలా ఉన్నాయి నేను ఒక చెంప మీద కొట్టు వైపు వాని వైపున ఒక రెండవ చెంప కూడా తిరుపము నీ పై ఎత్తుకొని పో నీ అంగిని కూడా ఎత్తుకొనకుండా అడ్డగింపకము నేను అడుగు ప్రతి వానికి ఇమ్ము నీ సొత్తు ఎత్తుకొని పోయి పోవు వాని యొద్ దాన్ని మరల అడగవద్దు ఇది చాలా ఇష్ట కష్టం కదా నీ సొత్తు ఎత్తుకొని పోయిన వాడి యొద్ దాన్ని మరల చాలా కష్టం చెప్పేది ఏంటంటే నువ్వు యువనికి ఒక పైస ఇవ్వవు ఒక్క దాన చేయవు ఈ వాక్యం మీద నువ్వు ఎప్పుడు పాటించలే నీ లైఫ్లో నువ్వు దేవుని బిడవేట్లయినా అసలు దేవుని ఎడగవంట దేవుడు అంటే ఎవరో నీకు తెలదంట ఇవి పాటించకపోతే కాబట్టి మీరు ఆ రీతిగా చేయకుండా ముప్పై ఐదో వర్షాలు చూపించేసి వాక్యాన్ని ముగిస్తా మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకున్నాక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి ఎప్పుడు కూడా అప్పు ఇ అప్పు ఇవ్వండి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండను మీరు సర్వోన్నతిని కుమార్లై ఉందరు మీరు సర్వోన్నతిని కుమారులై ఉందరు ఆయన కృతజ్ఞత లేని వారిడలను దుష్టులను ఉపకారి అయి ఆశ్చర్యం కదా మీరు చేయకపోతే మీరు చేయకపోతే కృతజ్ఞత లేని వారిలను దుష్టులేడలను ఉపకారి అయి ఎంత ఆశ్చర్యం ఈ వాక్యం ఈ సత్యాలు తెలిసిన మనము వీటిని పాటించకపోతే వేరే వాళ్ళకి ఉపకారి ఉంటాడైనా అన్యలకు ఉపకారి లాగా ఉంటాడటువంటి ఈ వాక్యం ప్రకారంగా దుష్టులను కృతజ్ఞత లేని వాళ్ళను ఉపకారిగా ఉంటాడు ఎందుకంటే సత్యం దర్శనం పాటించలేదు కాబట్టి సత్యం లేని వానికి ఉపకారిగా ఉంటాడన్న ఇంత ఆశ్చర్యంగా ఉంది వాక్యం కాబట్టి నీ అంతరంగా పురుషుడు నూతనంగా మార్చబడాలంటే ఇవి నువ్వు పాటించాలని నేర్చుకోవాలి ఎవరు నేను తిట్టింటో వాళ్ళని ప్రేమించండి ఎవరు నేను ద్వేషిస్తుండో వానికి సహాయపడు నిన్ను శప్పించిన వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయి వాడిని బ్లెస్ చేయి వాడిని ఆశీర్వదించి అప్పుడే నీ సేవలో విశేషమైన అద్భుతాలు జరుగుతాయి అటువంటి సేవలో ప్రభులు నేను నడిపించాలని ప్రార్థిస్తాం పరశుధర వేవ మీకు వనరాలనైనా సర్వోన్నతరగ దేవ మీకే కృతజ్ఞత కలిసి తలుస్తో తండ్రి ప్రభునైనా మీరు మా ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి వేసేయా మీరు ఈ లోకాలకు దిగొచ్చినారు తండ్రినైనా ఓ ప్రభు తండ్రి మీ సొంత కుమారుని మీరు ఇవ్వడానికి వెనుకని చేయలేదు నేను అంతగా మమ్మల్ని ప్రేమించినారు కానీ మేమే అట్లా ప్రేమించలేకపోతున్నాం మనుషులను మా శత్రువుల మీద అశాయం పెట్టుకుంటున్నాం మా వ్యతిరేకస్తుల మీద అసాయం పెట్టుకుంటున్నాం ప్రతి మనిషిని వ్యతిరేకిస్తున్నాం ప్రభు ప్రతి మనిషిని దూషిస్తున్నాం ప్రభు అట్లా ఎంతో మందిని శత్రువులుగా మార్చుకున్నాం కనీసం ఇక మీద ఓ ప్రభు మిమ్మల్ని ప్రేమించే బిడ్డగా తయారు చేయండి మిమ్మల్ని ప్రేమించకపోతే మిమ్మల్ని ఎరగమంటుంది వాక్యం కానీ ప్రభావ మేము మిమ్మల్ని సంపూర్ణంగా ఎరగాల ప్రభావ మిమ్మల్ని మేము ముఖాముఖిగా చూడాలా ప్రభావ అటువంటి ప్రేమాను మాకు అనుగ్రించండి ఇక మీదట మేము ప్రేమించాలా ప్రతి ఒక్కరిని ప్రతి వ్యక్తిని చూస్తే ప్రేమ ఉప్పొంగల ప్రభావ హృదయంలో వీడెవడు అని అనుమానించద్దు వాని గురించి వ్యతిరేకించద్దు వాని గురించి దూషించద్దు వాడిని ద్వేషించదు ప్రతి ఒక్కరిని ప్రేమించే జీవన విధానం మాకు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మేము ప్రార్థిస్తుండగా ఆశ్రయించండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాన్ని గ్రహించండి సంతానం లేని వారికి సంతానం చేయించండి ఇంట్లో లేని వారికి ఇండ్లను గ్రహించండి వాళ్ళని సంపూర్ణంగా మిమ్మల్ని ప్రేమించాలా ప్రవ ఓ ప్రవర్తన మళ్ళీ అటువంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించమని ఏ సుఖరిస్తున్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి మనం ప్రార్థన చేస్తాం వన్ బై వన్ ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోవడం మీకు వంద బట్టిక్యం చేత మాట్లాడినారు ప్రభా మీకు ఎంతో లెక్క కలినని వందనాలు ప్రభా పరిశుద్ధ గొప్పదేవ కృపామాయడా కనికరంగల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభా ఆకాశాన్ని భూమిని సృజించిన మహా గొప్ప దేవుడు మీ పాదాలకి లెక్కలేనని వందనాలు ప్రభావి రాజ మీకు ఎంతో లెక్కలేని వందన ప్రభా మాలో ముఖ్యంగా మీ యొక్క ప్రేమను దేయండి ప్రభా అన్ని ఉన్నా కానీ ప్రేమ లేని వాడైతే నా వాడు ప్రభా మా శత్రుల కూడా మేము ప్రేమించాలా ప్రభా అది మాతోనే అసాధ్యం ప్రభా దానికి మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి సహాయం మాకు కావాలా ప్రభా యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి చేత ప్రభా మేము నింపబడాలా దేవా పరిశుద్ధంగా దయాలు కావాలా ప్రభా ఎక్కడ డాగు మచ్చ కూడా ఉండడానికి వీలేదు ప్రభా పరిశుద్ధపరిచండి ప్రభా ఏసేయా మా ప్రతి ఒక్క పాపాలను మీ క్షేమించండి మన్నించండి ప్రభ మీ యొక్క కృప చూపించి కనికలను చూపించి ప్రభా పరిశుద్ధంగా తయారు కావాలా మంచి సహాయం దయచేయండి ప్రభా అనేకులను మేము పరిశుద్ధంగా నడిపించాలా మీ లోపలికి ప్రభా మీ నామంకి మేమకరంగా ప్రభావ బిడ్డలు కూడా తయారు కావాలా వ్యాక్సిన్ నుంచి విడుదల మీరు దయచేయండి ప్రభావిస్త ప్రతి ఒక్కరికి అవగాహన మీరు దయచేయండి ప్రభావిస్తా నీడగా ఉండండి ప్రభావిస్తే వాళ్ళ కలిగిన నిబంధనలు ప్రభా గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభా మీ సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాల మీ యొక్క కృపలో మీ యొక్క కనిక్రమలో మీరు అక్కడ తిదూర్లో ఉంది ప్రభా సిద్ధపడి ఉండాలా ప్రభా కృప చూపించండి ప్రభా కనికరం చూపించండి ప్రభా మోకలింప జీవితం దయచండి ప్రార్థన జీవితం దయచండి ప్రభా వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలా ప్రభా పనులకు జ్ఞానం సిద్ధ నింపబడి ఉండాలా సహాయపడండి ప్రభా కృప చూపించండి ప్రభా శ్రమలకి శోధనకి ప్రభా క్రంగిపోవడానికి వీలే ప్రభావ ఆధైర్యపడడానికి వీలే ప్రభావం మీ యొక్క పరిస్థితి ఆత్మశక్తి బలం ని దాయచేయండి ప్రభా వెనుకడానికి వీళ్ళ ప్రభా ముందుకు నడుస్తూనే వెళ్ళాలా ప్రభా దానికి ప్రభావం పరిశుద్ధి మాకు కావాలా ప్రభా మాకు దయచేయండి ప్రభావం నడిపించండి ప్రభా స మీకు వందనాల ప్రభావేసి అమ్మాయి మొనకత దేవా మీకు ఎంతో లెక్కలేని వందనాల మీరే గొప్ప ఆత్మ కార్యం మీరు జరిగించమని ఏసు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మహాపరుషుడుగా మహోన్నతుగా సర్వోన్నతుడు జీవం కలిగిన దేవ ఎస్ఐ నీకెంతో వందనాలు ప్రభానైనా నీకెంతో స్థుతులు ప్రభ నాయన ఈ గడిచిన కాలం అంతా కాచి మమ్మల్ని సజీవులెక్కలు ఉంచావు ప్రభా నీకే వేలాది వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ నీకే సమస్త మహిమ ఘనత ప్రభాములు ఏ విగములు కలుగుని కాక దేవ తండ్రి ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురి కూడా ఉంటారు అక్కడ నా నామాన్నిస్తారు అక్కడ నేను ఉంటానన్నావు తండ్రి ఇదిగో ప్రభానైనా మేము నలుగురుగా కూడుకున్నాం ప్రభా మీరే పాటల ద్వారా మహిమ పొందారు అలాగే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభానైనా తండ్రి నాయన మీ యొక్క ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభానైనా తండ్రి మేము కూడా మా శత్రువులను ప్రేమించాలా ప్రభానైనా మమ్మల్ని చెప్పించే కూడా ప్రభా గురించి మేము ప్రార్థన చేయాలా ప్రభానైనా తండ్రి ఎదుటి కష్టాల్లో అలాగే భేదాల పట్ల అలాగే ప్రభానైనా తండ్రి ఎదుటి సహాయపడే మనసును మాకు దయచేయండి ప్రభా తండ్రి మీ క్రీస్తు కలిగిన మనసును మాకు దయచేయండి ప్రభానైనా తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు ప్రభా మేము కూడా ఎదుటి పట్ల ఆదరణ చూపించాలా ఎదుటి కూడా మేము కూడా కనికరించాలా ప్రభానైనా ఎదుటి వారిని క్షమించాలా ఎదుటి కష్టాల్లో మేము కూడా పాలు వాళ్ళు అయి ఉండాలా తండ్రి నాయన అలాంటి మనసు మాకు దయచేయండి ప్రభానైనా తండ్రి నీకు అలాగే మేము మీలో సంపూర్ణలు అయ్యేటట్టు మేము కూడా నీకు సంపూర్ణంగా అవ్వాలా ప్రభానైనా మాలో ఏమైనా బలహీనతలు ఉంటే తండ్రి అవన్నీ మా నుంచి దూరం చేసి ప్రభానైనా నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి బలం మాకు దయచేయండి ప్రభానైనా అలాగే ప్రభా విశ్వాసం కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభాతండ్రి ఈ రోజు వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు ప్రభానైనా ఆయన మాలో అలాంటి గుణగణాలు ఉంటాయి తీసివేసి మేము కూడా సంపూర్ణంగా ప్రభానైనా అలా మేము అవ్వకుండా ఉండకుండా మేము కూడా తండ్రి ఎదుటి గురించి ప్రాధాయపడే వాళ్ళగా ఉండాలా అతి మాకు దయచేయండి ప్రభాతండ్రి ఇదిగో ప్రభా సెకండ్ వేవ్ అని మళ్ళీ కోవిడ్ ఎంతో విజృంభిస్తుంది ప్రభాతండ్రి ఈ వైరస్ బారిన పడకుండా ప్రభానైనా నీ నువ్వే కాచి కాపాడి ప్రభానైనా ప్రతి ఒక్కరిని నీ రెక్కల కింద భద్రపరచుకో ప్రభా ఎవరైతే ప్రభా దీని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను వాళ్ళందరినీ మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభాయన ఈ వైరస్ బారిన పడకుండా మమ్మల్ని మీరే కాచి కాపాడమని మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించమని నాయనా తండ్రి అనేకుల మేము రక్షణలకు నడిపించాలి అనేకుల మార్మోన్స్ రక్షణలకు నడిపించాలా తండ్రి నైనా మీకు ఎంతో వందనాలు ఇస్తాయా మీకు ఎంతో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి ఆయన ఈ మధ్యాహ్న కాలంలో వాక్యం మాట్లాడినందుకు మీకే వేలాది వందనాలు వేలాది స్థుతులు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ నజరే నేస్తు క్రీస్తు పరిషత్ నామంలో తండ్రి ఆమె ఆమెన్ సూత్రం ప్రభ పరిశుద్ధుడ కృపామైన మహోన్నతుడ సర్వన్నతుడ సర్వసృష్టికి మూల కారుకుడ నీకే శృతులు సూత్రమైన అబ్రహాం నిశాఖ యాకబ్ల గొప్ప దేవ పరిశుద్ధులకు తండ్రి నీకే వన్నాలిసయ్య ఇక మధ్యకాల సమయంలో ప్రభాన తండ్రి మీకు సనికి వస్తుంది మీరే మమ్మల్ని బలపరిచినారు ప్రభా మీ వాకించేత ప్రభావ ఏసయ్య నీకు వందాలి ప్రభావ ఈ యొక్క సమయం మీరు మాకు అనుగ్రంచినారు ప్రభా నీకు వందాలిసయ్య పొందుకునే స్థితులు ఉండగా ప్రభావ మీరు మాకు అనుగ్రహించృప ద్వారా ఆయన బట్టి నీకు వందాలి సయ్య నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న ఆయన సమస్త ఘనత మహిమా ప్రభావంలో మహా తేజస్సు మహా నీకే కలుగుని కాకహళలు నా దేవనా ప్రభ మీ వాక్యందరం మాతో మాట్లాడిన ప్రభావ నీకు వందాలేసయ్య ప్రేమ గురించి ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ మీ ప్రేమ ఎంత గొప్పదో ప్రభా మీరు మాకు ఈరోజు మాకు చూపించినైనా నా దేవనా ప్రభ మీరు చూపించిన ప్రేమ ఈ లోకంలో ప్రభా ఇసు ప్రభావ తను ఎవరు కూడా దాన్ని వర్ణించలేదు వెలకట్టలేదు ప్రభావ ఎంత గొప్పది ప్రభావ మీ ప్రేమనైనా అందులో స్వార్థం లేదు దమ్మం లేదు ఏం లేదు ప్రభావ అది ఎంతో ప్రభా పరిపూర్ణమైన ప్రేమనైనా నీకు వందాలేసయ్యా నా తండ్రి ఆ కలువరిశివులు మీరు చూపించిన ప్రేమ అది ఆ ప్రేమ ప్రభావం తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఆయన మీకు పరిశుధారణ రూపంగా ప్రభా నీకు వందలేసయ్య తండ్రి మీకు కుమారుడు మాకు ఈ లోకంలో మమ్మల్ని పంపించినారు కుమారుడుగా ప్రభా ఈ లోకంలో మాకు జన్మించి ప్రేమ ఏంది అనే ప్రభా దేవుని ప్రేమ ఏంది తండ్రి ప్రేమ ఏంది విషయం ప్రభ మీ ద్వారా మాకు బయలుపరిచినారు ప్రభా ప్రత్యక్షపూర్చబడింది మా జీవితాల్లో ప్రభా ఈ లోకంలో ప్రభా కానీ ఎంతోమంది ప్రభాన్ని పొందుకునే శక్తులు ఉన్నారు ప్రభావ అనుకరించి పిలిచే ప్రభావ ప్రతి మీ ప్రేమ మీ కృపను అనుగరించి మనం ప్రాధిష్టమైన అనేకులు మీరు మా శత్రులు మీరు ప్రేమించాలా నిమిషించే వారి కోసం మేము ప్రార్థించేయాలా నా తను వాళ్ళు దీవించాలా ప్రవ్వ నా అతన్ని వాళ్ళు మేము ఆశీర్దించాలా మీ నామం బట్టి ప్రవ్వ నా దేవ నా ప్రభు అంటే గుణగణంలో మమ్మల్ని గొప్ప దేవ మాలు ఎలాంటి స్వార్థపరమైన ప్రేమ ఉన్నది ప్రవ్వా అది దూరం అని కాక మీ ప్రేమ మాకు మాలు ఉండాలా ఆ కలవరిసలు మీ చూపించిన ప్రేమ అది ఆ ప్రేమ మా హృదయంలో సమృద్ధిగా కుంభరించమని ప్రార్థిష్టమైన మాలో నుండి కొలి పారాల ప్రాభ నా తాన్ని అనేకులు ప్రభ మీ ప్రేమే చూపించాలా ప్రాభ అనేకులు చూస్తే మాకు కనికరం పుట్టాలా అలాంటి ఆత్మను మాకు ప్రేమ మీరు మా హృదయంలో మాకు గొప్పదేవ ఎంతోమంది ప్రభ బీదల పట్ల మేము కనికరం బీదల పట్ల మేము ఆదరించాలా వాళ్ళ భాగోగులు మేము చూసుకోవాలా మా ఇరుగు పొరుగు వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు వాగులు కూడా మేము చూసుకోవాలా వారు ఏ రీతిగా ప్రభావం మీ వారి పట్ల నేను మీరు సహాయపడాలో ప్రభావ మాకు జ్ఞానం అనుభించి నడిపించండి మీ ప్రేమే చూపించాలా ఏ సుప్రభ మీరు చూపించిన ప్రేమ మేము అనేకులు చెప్పాలి సు నా దేవుడిని ఈ రీతిగా ప్రేమించిండు కాబట్టి ఆయన ప్రేమ మీరు తెలుసుకునే ఇతరులకు ప్రభావ మీ ప్రేమ మీరు చెప్పేవారిలాగా మీ ప్రేమ చేత మీ నడిపించేవారిలాగా మీ ఉండాలా అలాంటి అలాంటి సేవా జీతంలో మమ్మల్ని నడిపించే వాళ్ళు నా దేవ నా ప్రభాన తండ్రి నీకు వర్ణాలిసయ్యా ఎంతోమంది ప్రభావ నశించిపోతుంది లోకము నైనా ప్రభా మీ తేరే తెలియని ప్రజలున్న రీ లోకంలో ఎంతోమంది ప్రభ ఆ కలువురి ప్రేమను పొందలే చేతులు ఉన్న ప్రభా కూడా మీ ప్రేమను మేము చూపించాలా అనేకులు మీ ప్రేమను మేము ప్రకటించాలా ప్రభా మేము చూపించాలా క్రియల రూపంగా అది నిజమైన దేవుని ప్రేమను తెలుసుకునే ప్రభావని దేవుని బిడలేని ప్రభావ మాకు ఓ ప్రభ సాక్ష్యం ఇవ్వాలని నీ నామానికి మహిమ రావాలి ప్రభావ నా దేవాలాంటి కృపాలే సేవా జీతాలు నడిపించమని ప్రాదిష్టమైన క్రియలేని విశ్వాసం ఎలాగో ఓ ప్రభా క్రియ రూపంగా చూపించిన ప్రేమలు అలాగే మృతమేదే ప్రభా నేను మీ ప్రేమ మేము పొందుకొని చెప్పి మాలు ఉంచుకోవడం కాకుండా ప్రభావ ఆ ప్రేమను వ్యక్తపరచాల మనుషులకు ప్రభావ నైనా ఏసు ప్రభావ ఈ లోకం మీకు ఈ లోకానికి వచ్చే ప్రభ ఎంతోమంది ప్రేమ చూపించి కనికరపడి ప్రభావ ప్రతి ఒక్క బిడ మీరు రోగాల నుంచి శాపం నుంచి పాపం నుంచి ప్రభావ రోగాల నుంచి వాళ్ళకు విడదలు కల్పించినారు వాళ్ళు చూడగా మీరు ప్రేమ పుట్టింది ప్రభావ మీరు ఎంతోగా కనికరం పుట్టింది ప్రభా మీ హృదయంలో ప్రభావ అంత ప్రేమ మీ గొప్ప ప్రేమ నైనానికి వంద ఆ రీతిగానే మేము కూడా ప్రభావ ఇతరులు చూసినప్పుడు ప్రభావ మా హృదయంలో మీ ప్రేమ ఉప్పొంగల ప్రభావ మీ ప్రేమనైనా మాలో దూలిపారాల ప్రభావ అలాంటి కృప్రమాకు అనుగరించిన నైనానికి వందాలి సయ్య ఇంతకాలం ప్రభా ఒకవేళ మీరు అలాంటి ప్రేమ చూపించుకునే ఉంటే ప్రభావం క్షమించమని ప్రాదిష్టం ఇక మధ్యకాల స్థమలో ప్రభావ మమ్మల్ని మీకు సమర్పించుకుంటామైనా మీకు నూతనమైన పరుపులు మేము ప్రేమ మరోజు సమృద్ధిగా కుమ్మరించమని ప్రాదిష్టమైన అనేకులకు ప్రభా మీ ప్రేమ మేము చూపించేవారిలాగా ప్రకటించేవారిలాగా ఉండాలా మీరే మాకు సహాయకులకు నడిపించేమని ప్రదిష్టమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం ఎంతగానో కాపాడినారు ప్రభావ ఎంత భయంకర ఉపదవ నుంచి ఒక తెగుల నుంచి మీరు మమ్మల్ని కాపాడినారు ప్రభావ ఇక ముందు కూడా మీరు కాపాడే దేవుడైనా రేసయ్యానికి వన్ ప్రభావ అండ్ వైరస్ బాధ్యత పరి ఎంతోమంది ప్రతి బిడ మీరు మీ ప్రేమను చూపించి మీ కనికరం చూపించిన అయినా ఆ కలువరి సెల్లు మీరు చుట్టిన ప్రేమ ప్రతి బిడ పైన కుమ్మరించమని ప్రదిష్టమైన వాళ్ళ పాపం క్షమించండి చూపించి మరొక అవకాశం బిడ్డలకు కనిగించండి ప్రతి బిడ ప్రభావం మీతో ఆకర్షింపుబడలాగా మీరు ఆకర్షించుకున్న అయినా మీరు ఆకర్షించుకోపోతే ప్రభావాలంతా నశించిపోతారు ప్రేమ చూపించకపోతే వాళ్ళు నశించిపోతారు ప్రభావ ప్రేమ చూపించిన ఈ లోకానికి వచ్చినారు మా మీకు ప్రాణాన్ని పెట్టినారు ప్రభానికి అన్నారు ప్రభావ మా సహోదరుల నిమిత్తం కూడా మేము కూడా ప్రాణం పెట్టి బద్దులమైన అన్నం వాక్యం చెప్తుంది ప్రభావన్ యవన్ పత్రికలో ప్రభావ ఆయన ఇస్తాం మీరు ఏ రీతిగా ప్రేమించను ఆ రీతిగా మేము మా సహోదరుల మిత్రులుగా మేము ఆ రీతిగా ప్రేమించాలా అంతగా ప్రేమించాలని ప్రభ మీరు మాకు చూపిస్తారు యోహన్ భక్తుల ద్వారా ప్రభావీకు వందాలుస్తాయి అన్నికే కృతజ్ఞతలు అర్పించుకున్నవాళ్ళైనా మా సహోదరుల పట్ల మా ఇరుగుపారు పట్ల ప్రభావాలంటే ప్రేమ మేము చూపించాలా మీ ప్రేమ మా ప్రేమ చూపిస్తే అది స్వార్థం ప్రభావ ఈ లోక మీద ప్రేమ స్వార్థం ఏదో పొందుకోవాలా ఏదో వణించి ఆశించాలని ప్రేమ అది మాకు వద్దు మీ ప్రేమ కావాలా కదవరిసే చూపించిన ప్రేమ అది అమూల్యమైన గొప్పది ప్రభావ అయినా ప్రేమే మమ్మల్ని జయించింది ప్రభావ మీ ప్రేమ గొప్పది ప్రభావానికి వంద ప్రేమతోని ప్రభావ ఈ లోకాన్ని మీరు జయించిన ప్రభావ అనేకులు మీతో నడిపించుకున్నారు మీ ప్రేమ చూపించి ఒక వాక్యం ప్రభావ నీ శత్రులు ప్రేమించమనే వాక్యం ఈ లోకంలో ఎవరు చెప్పవలేదు ప్రభావ కానీ ప్రభా ఆ వాక్యందరినీ ప్రభ ఎంతోమంది ప్రభావం ఆలోచనలు పడిపోయి మార్పు చెందినారు ప్రభావ మీతో ఆకర్షింపబడినారు ఇలాంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరని ప్రభా దేవుడు వారు ఉంటే కదా ప్రభా మీరు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేరు ఈ లోకమంతా ప్రభావిగ్రహాలేదు ఈ లోకమంతా మనుషులు కల్పితాలే కానీ మీరే నిజమైన దేవుడి సృష్టికర్త ప్రభావ సృష్టికర్తైన దేవ మీ ప్రేమను చూపించాలి ఈ లోకంలో మనుషులకి అలాంటి సేవా జీవితం నడిపించండి వైరస్ భర్తలు స్వస్థపరిచిన కృపలు జ్ఞాపనం చేసుకునే వైరస్ నా తండ్రి నా తండ్రి యొక్క వ్యాక్సిన్ బాధించి కూడా ప్రతి ఒక్క బిడ్డ మీరు కాపాడని ప్రభావం మీ కృపలో భద్రపరచుకోండి రాబోయే ఎంత భయంకరంగా ఉండబోతున్న ప్రభావం ఏ రీతిగా మేము జీవించాలా మీ కొరకు ఏ రీతిగా మేము మీరు సాక్షిగా జీవించాలా మేము ముందుకు వెళ్ళాలా ప్రభావ మీరే మాకు మార్గం చూపించండి మీకు పరిశుధార్థం నడిపించి దయచండి మీకు నూతనమైన అభిషేకం మేము పొందుకోవాలా ప్రభావా ప్రభావ మీ సక్తి అని అర్థం చేసుకుని ప్రభావ అనేకలు ప్రకటించాలా మా తనలాంటి సేవా జీతులు నడిపించండి విశేషమే అద్భుత ఆశీపాలు జరిగించండి ఓ ప్రభావ మా సేవా జీత్తులో ఈ వాక్యం మేము పాటించినప్పుడు జరుగుతాయి మీరు మమ్మల్ని మాకు మాతో వాక్యంధర్మంలో హెచ్చరించిన ప్రభావ ప్రతి వాక్య మేము పాటించాలా ప్రభావ మ్యామ్ తంది మాకు మీరే సహాయకులు ప్రభావ మీ సాయం లేకుండా మేము ఏం చేయలేం ప్రభు ఈ లోకంలో ప్రభావ తండ్రి మీ సాయం ఒక అనుగ్రహించండి మీరు ఈ లోకంలోకి వచ్చే ప్రభావ ఏ రీతిగా మనుషుల ఓ ప్రభ సంచరించి ఏ రీతిగా ప్రభు ప్రేమ చూపించదు ఆ రీతిగా అలాంటి సేవ చేయాల ప్రభ మేము కూడా ప్రభావ అలాంటి సేవా చేతి రూపం నడిపించమని ప్రార్థిస్తాం మీరు అక్కడ తొలిగింది ప్రభావ మీ సిద్ధపడాలి రాబోయే దునాల్లో ప్రవన్న తండ్రి రాబోయే కరువు నుంచి ఆ కీడు నుంచి ప్రభావ మనుషులు రీతిగా ప్రభావాలు మీతో నడిపించాలో మాకు జ్ఞానం మీ అభిషేకం దయచేసి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరితో ఆశ్చర్య పెట్టుకోమని ప్రతి బ్రదర్స్ల కుటుంబాలు మీ దీనించి ఆశ్రదించాలి నూతన అభిషేక ముందుతోనే జ్ఞానం చేతిని నింపండి పిల్లల మీ కనిచేసి మీరు పెట్టని ప్రభ మీ కాపుదలు దయచేయండి మీ కృపలో భద్రపరుచుకొని దృష్టి నుంచి తప్పించండి మీ కనికరి మీ కృప చూపించి బలపరచమని ప్రార్థిష్టమైన నా దేవపతి కుటుంబంలో శాంతి సమాధానం నాయన దృష్టి మీరు కాపాడమని ప్రార్థిష్టమైన మీ కొరకు జీవించే బిడలుగా తయారు మీ జ్ఞానం వాళ్ళకి ప్రాదిష్టమైన గొప్ప దేవనతండి ఇసయన ప్రభ అనేక వర్ణాల ప్రభావ నా తన ఇష్టమంతలో ప్రభ ఒక పుల్లలు చెరువు అనేక దోరణాల ప్రాంతంలో ప్రభ ఒక డిస్టిక్లో మేము ప్రభా తన ప్రభు సేవ నిమిత్తం వెళ్తున్న ప్రభావ మీ ఆత్మ నడిపింపు దయచేయండి మేము ఏ రీతికి వెళ్ళాలో ప్రభు ఎట్లా పోలో ప్రభు మాకు మార్గం చూపించండి జ్ఞానం అని నడిపించండి పరుశురాత్మ నడిపించి దయచేయండి ప్రతి బిడ్డను అభిషేకించి మీరు వాడుకునే ప్రభావ మీరు గొప్ప అద్భుతాలు ఆశీర్యాలు జరిగించి ఓ ప్రభావ ప్రతి కుటుంబాలు మీరు సమాధానం గురించి ప్రతి ఒక్క బిడ్డ రక్షణ దయచేసి నామానికి మేము తెచ్చుకోమని ఈ దినవంత ప్రభావ మీ సాయంతితమని నడిపించి నా తన ఇస్తే ప్రభు పని వాళ్ళ అంతట్ల ఉద్యోగ స్థలాలు అన్నింటిలో కూడా మాకు ఘన విజయమగించి సురక్షితంగా చేర్చిన నామానికి మేము తెచ్చుకొని మీరు ఆ కుటుంబం అందరూ సిద్ధపరుచుకోమని త్వరలో రానున్న ఏసు క్రీస్తు పరిషుధ నామన ప్రాధిశనం తండ్రి కృప శాంతి సమాధానమైన పరిశుద్ధ ఆత్మశక్తిని నడిపింపు మన మన కుటుంబాలందరికీ సదాకాలంతో Amen praise the lord brother ah uh, praise the lord praise the lord amen in the praise lord <coughs>